శ్రీగురుభ్యో నమ హరి ఓం శృతిస్మృతిపురాణామాలయత్దశంకరంకరం న్యం గుభ్యర్త య్రష్టాను పశ్యతి గుణేభ్య పరం వేత్తి మద్భావం శోధిగచ్చతి సో ఇంతవరకు మనం గుణ నిరూపణాన్ని చూసి ఉన్నాము మూడు గుణములు వాటి ఫంక్షన్స్ అన్ని విస్తారంగా చూసినాము అయితే గుణములు ప్రకృతి యొక్క అంగములు ప్రకృతిలో భాగములు ప్రకృతి ఈజ్ ఎ కంపోజిట్ మూడు గుణముల యొక్క మేళవింపుకే ప్రకృతి అని పేరు వేరే ఇజ్ పురుషుడు అంటే ప్రకృతికి అతీతమైన వాడు ప్రకృతిని తెలుసుకుంటూ ఉండే పురుషుడు పురుషుడు అంటే ఆత్మానర్థం ఆ పురుషుడు గుణములకు అతీతముగా ఉంటుంది కాబట్టి ఆ ప్రకృతికి పురుషుడికి ఉన్న వివేకాన్నే మనం ఇక్కడ గుణాతీత స్థితి అని అడుగుతూ దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం కోసం ఈ శ్లోకం ఆరంభమవుతూ ఉన్నది ఇప్పుడు దీనికి అవతారిగా పురుషుడు బంధనో పురుషస్ ప్రకృతిస్థత్వే మిథ్యాజ్ఞాన యుని అక్కడతో మొదలుపెట్టి ఉన్నాము అవతారిక ఉన్నాముస్థేణ జీవుడు జీవుడు మనిషేన ఎవటంటే శాస్త్రం మనుషుల కోసమేగా ఉద్దేశిస్తా మనిషి మనిషి అంటే మగ అడా అనే తేడా ఏం లేదు ఎవరైనా మనిషే ఇక్కడ మనం కులము వర్గము మతము వాటి గురించి మాట్లాడటం లేదు ఇన్ జనరల్ మనిషి జనరల్గా మనిషి మతం ఏదైనా మిథ్యాజ్ఞానంతో కూడి ఉంటాడు మిథ్యాజ్ఞానం తస్య మతం మతం వర్గం వర్ణం ఈ తేడా తేడాకి ముఖ్య జ్ఞానానికి సంబంధం లేదు సో ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళారనుకోండి అందరూ రోగిస్టు వాళ్ళు ఉంటారు అందరూ కంటే కొంతమంది క్రిస్టియన్స్లు కొంతమంది ముస్లింస్లు కొంతమంది హిందువులు అన్ని మతాల వాళ్ళు ఉంటారు అన్ని వయస్సులు వాళ్ళు ఉంటారు అన్ని వర్ణాల వారు ఉంటారు దట్ ఈస్ నాట్ ది పాయింట్ దట్ ఈస్ ది పాయింట్ అందరూ రోగిస్టు వాళ్ళే ఉంటారు బర్ణిస్ వార్థికి వెళ్ళారనుకోండి అందరూ ఒళ్ళు కాలిన వాడు ఉంటారు అలాగే ఈ సంసారంలో అందరూ మిథ్యాజ్ఞానమైన యుక్త సార్ ఎక్తివాడు కూడా మిథ్యాజ్ఞానంతో కూడు ఉంటాడు ఏమిటో ఆ మిథ్యాజ్ఞానం ఎలా ఉంటుంది ముఖ్యాజ్ఞానం అంటే తనకు తెలుసును అనుకుంటూ ఉంటాడు మరి తెలిసిందంతా తప్పు తనకు తెలుసును అనుకుంటూ ఉంటాడు దాన్ని మిథ్యాజ్ఞానము తనకు తెలిసినది తప్పు అని తెలిస్తే ఇంకా అది మిథ్యా జ్ఞానం కాదు అప్పుడే యథార్థ జ్ఞానంలోకి వచ్చేసినట్టే కాబట్టి మిథ్యాజ్ఞానంతో కొడుకుంటాడు ఏమిటా మిథ్యాజ్ఞానము అంటే ప్రకృతిస్తత్వ రూపేణ ఆ ఎక్స్ప్రెషను పదమూడో అధ్యాయంలో శ్లోకం నుంచి వచ్చింది పురుష ప్రకృతి స్థోహి భూతే ప్రకృతిజాన్ గుణా పురుషుడు ప్రకృతి ఎందున్నవాడై ప్రకృతికి చెందిన గుణములను అనుభవిస్తూ ఉంటాడు ఇప్పుడు మీరు గదిలోకి వెళ్ళారు ఆ గదిలో సుగంధం ఉందనుకోండి మీరు ఆ గదిలో కూర్చుంటే మీరు సుగంధాన్ని అనుభవిస్తారు సపోతే ఆ గదిలో దుర్గంధం ఏదైనా ఉందనుకోండి ఎలకో పోయి దుర్గంధం వచ్చింది అనుకోండి మీరు గదిలో కూర్చుంటే మీకేమీ లభిస్తుంది దుర్గంధమే లభిస్తుంది కాబట్టి అదేవిధంగా చైతన్యస్వరూపుడైన ఆత్మ చైతన్యస్వరూపుడైన జీవుడు ఎప్పుడైతే ప్రకృతి కార్యమైన దేహము మనస్సు వీటితోటి తాదాత్మ్యమును చెంది ఉంటాడో అప్పుడు ఆ దేహము మనస్సు యొక్క ధర్మమునే తన ధర్మములుగా స్వీకరించి సంసార బంధంలో ఉంటాడు ఇది చాలా లోతైనటువంటి విచారము అట్ ది ఫిలాసఫీ అట్ అట్ ది టైం చాలా ప్రాక్టికల్ కూడా పదమూడో అధ్యాయం అంతా కూడా మనం దాన్ని చాలా విస్తారంగా చూసి ఉన్నాము ఇప్పుడు మీరైనా నేనైనా ఎవరైనా కూడా దేహము మనస్సు ఉంటాయి దేహము మనస్సు నా స్వరూపము కాదు అని అది తెలుసుకోలేకుండా దేహమే నేను మనస్సే నేను అని వాడు అనుకుని మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ లైక్ దాట్ అలాగే జీవిస్తూ ఉంటారు ఆ జీవించే సందర్భంలో దానికే ముఖ్యాజ్ఞానము అని పేరు ఆ ముఖ్యాజ్ఞానం కారణంగా దేహధర్మములు మనోధర్మములు వీడు ఎందు అధ్యారోపము చేయబడి వీడు సంసారీ అయి ఉంటాడు అప్పుడు ఏమవుతుంది భోగ్యేసు గుణేశూ సుఖదుఖమోత్మకేషు ఇప్పుడు ప్రకృతితో ఎప్పుడైతే తాదార్థ్యాన్ని చెంది ఉంటాడో ప్రకృతి మూడు గుణములు ఉంటాయి పురుష ప్రకృతి స్తోహి భుంతే ప్రకృతిగా గుణాన్ ఆ ప్రకృతి యొక్క గుణములను వీడు భోగిస్తూ ఉంటాడు కర్తభోక్త అయ్యి ఆ ప్రకృతి యొక్క గుణములను వీడు అనుభవిస్తూ ఉంటాడు సో ఏమిటి ఆ గుణములేమిటి సత్వజస్థము గుణము వాటి ధర్మములేమి సుఖము దుఃఖము మోహము కాబట్టి సత్వగుణంతో తాదాత్మ్యం వల్ల సుఖాన్ని అనుభవిస్తాడు రజోగుణ తాదాత్మ్యము వలన దుఃఖమును మోగుణ తాదాత్మ్యము వలన మోహము అనుభవిస్తూ ఉంటాను మోహం అనేది నేను చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు తప్పుడు ధారణకే మోహము అని పేరు తప్పుడు అభిప్రాయం దాని పేరే మోహము ఇప్పుడు నేను ఒకసారి ఆ తప్పుడు అభిప్రాయం అంటే ఎలా ఉంటుందని చెప్తున్నాను నేను ఒక పెద్ద ఆయన్ని చూడడానికి వెళ్ళాను వెళ్తే ఆయన చాలా సఫర్ అయితో ఉన్నారు సఫరింగ్ అంటే ఒళ్ళంతా కూడా పుల్లు పుల్లు తిన్ను వచ్చేసింది స్కిన్ స్కిన్ ప్రాబ్లమ్ ఆ స్కిన్ ర్యాషెస్ వచ్చేసి కొన్ని చోట్ల గ్లట్ కూడా వస్తూ ఆయన పాపం అది దొరద వేస్తూ కొన్ని చోట గొక్కోవడానికి లేదు గొక్కినట్లయితే పుల్లు పెద్దది అయిపోతుంది అలా ఒళ్ళంతా పుల్లతోటి బాధపడుతున్నారు అప్పుడు ఈ పుళ్ళకి మీరు ఏం చేస్తున్నారని నేను అడిగాను మీరు ఏం మందు వాడుతున్నారని అని అడిగాను అడిగితే ఎవరో ఉన్నారని లేకుండా వైద్య వైద్యుడు ఒక ఆయన ఉన్నాడు మన దేశంలో వైద్యుడు కానివాడెవరు అందరూ వైద్యులే ఏమీ సర్టిఫికేట్ అక్కర్లేదు ఏమక్కర్లేదు మీకు ఉత్సాహం ఉంటే మీరు మొదలెట్టచ్చు దుకాణం అలాంటి దుకాణం ఉన్నారు ఆయన ఉన్నాడు ఆయన ఏదో పసరు ఇచ్చాడు ఈ పసరు రాసుకోమని చెప్పాడు అది రాసుకుంటున్నాడని చెప్పాడు చాలా చల్లండి ఆ పసరులో ఏముందో ఆయనకీ తెలియదు మీకు తెలియదు అది పద్ధతి కాదు మీరు అర్జెంటుగా ఒక ఫిజీషియన్ దగ్గరికి వెళ్ళాడు అర్జెంటుగా అంటే మరి ప్రసరే ఎన్ని రోజుల నుంచి రాస్తున్నారంటే ఫైవ్ డేస్ నుంచి రా ఈ సఫరింగ్ ఎక్కువైపోతుంది ఏమీ తగ్గట్లేదు గోటే ఫిజిషియన్ అర్జెంట్లీ అని నేను ప్రెస్ చేస్తే ఫిజీషియన్ దగ్గరికి ఫోన్ చేశాను ఫిజిషియన్ అన్నాడు ఇంకా నా దగ్గర కూడా వద్దండి స్కిన్ స్పెషలిస్ట్ ఉన్నారు ఆయనకి రికమెండ్ చేసేస్తున్నారు వెళ్ళిపోండి అని చెప్పాను స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళిపోతే వెంటనే ఆయన ట్యాబ్లెట్లు రాసిచ్చాడు సమ్ ఎలర్జీ అది టాబ్లెట్లు రాసిస్తే అది వేసుకోగానే అసలు మొదటి రోజు నుంచే మీకు ఇంప్రూవ్మెంట్ వచ్చేసింది కాబట్టి ఈ ఫైవ్ డేస్లో ఆయన ఎందుకు సఫర్ అయ్యారంటారు తెలియకపోవడం చేతనే సఫర్ అయ్యారు నెక్స్ట్ డే ఇంప్రూవ్మెంట్ వచ్చేసింది ఆ సఫరింగ్ తగ్గిపోయింది ఎందుకంటారు విషయాన్ని తెలుసుకుని తెలిస్తే యాక్షన్ ఫాలో తెలియకపోయినప్పుడు కూడా యాక్షన్ ఉంటుంది అజ్ఞానంలో కూడా యాక్షన్ ఉంటుంది కానీ ఆ యాక్షన్ ఎలా ఉంటుంది మోహాత్మకంగా ఉంది మీకు దుఃఖాన్ని మరింత పెంచుతుంది తప్ప దుఃఖ నివారణ ఉండదు నేను ఉంటే ఫిజికల్ ఎగ్జాంపుల్ చెప్తాను దీనికి సైకలాజికల్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి చూడయా ఇవన్నీ సత్యం అనుకోకు ఈ డబ్బు ఇదంతా సత్యం అనుకోకు వైరాగ్యాన్ని తెచ్చుకో అని ఎవడో మహాత్ముడు చెప్తాడు వీడు సత్యం అనుకుని లోభంతో దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు ఇప్పుడు వైరాగ్యాన్ని తెచ్చుకుని ఆ లోభాన్ని వదిలిపెడతాడు వదిలిపెడితే ఫ్రీడమ్ వచ్చేసుకుని సుఖంగా ఉంటాడు కాబట్టి ఎప్పుడూ కూడా మోహము దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటుంది విషయాన్ని తెలుసుకుంటే సుఖం వీడికి ఆనందానుభవాన్ని ఫ్రీడము వచ్చేస్తుంది దాని నుంచి కాబట్టి జనులు సత్వగుణ తాదాత్మ్యంతో సుఖాన్ని ప్రజోగుణము వలన దుఃఖాన్ని తమో గుణము వలన మోహాన్ని అనుభవిస్తూ సఫరైతో ఉంటారు సంసారంలో కాబట్టి మనకి ఈ మోహము యొక్క ప్రభావము మనకి సమాజంలో చాలా లోతుగా కనపడుతుంది మన జీవితాలలో కూడా ఈ మోహం యొక్క ప్రభావం చాలా లోతుగా మనం అనుభవిస్తూ ఉంటాము కాబట్టి మనం కూడా తెలుసుకోవాలి ఇంకో ఇది మోహము నేను ఈ మోహంలో ఉన్నాను అని తెలుసుకుంటే దాని నుంచి బయటపడతా ఈ విధంగా ఈ గుణములతో మనిషి సతమతమవుతూ ఉంటాడు ఏ విధంగా సతమతమవుతాడు అంటే ఆ గుణముల ధర్మములను తన ఎందు ఆరోపించుకుంటూ ఉంటాడు ఎలాగా సుఖీ దుఃఖీ మూఢహా అహమస్మి ఒకసారి నేను సుఖిని అంటాడు మనిషిలో ఉంటాడంటే ఒకప్పుడు చాలా అహంకారంగా ఉంటాడు నేను ఆమె సెల్ఫ్ మేడ్ మ్యాన్ అని కొంతమంది చెప్పుకుంటాను నేను ఆమె సెల్ఫ్ మేడ్ ఆ తర్వాత కొంతమంది కొంచెం గర్వంగా చెప్పుకుంటారు అంటే మరి అలా అక్కర్లేదు గర్వం అక్కర్లేదు అంటే ఏమవుతుందంటే వాళ్ళకి కొన్ని పరిస్థితులు అనుకూలిస్తాయి చాలామందికి పరిస్థితులు అనుకూలించవు ప్రతికూలంగా పోతూ ఉంటాయి కానీ కొంతమందికి బాగా అనుకూలిస్తాయి అనుకూలించేపటికి ఈ ప్రపంచాన్ని మనం జయించాము అనేటువంటి ఒక అహంకారము వాళ్ళకి తెలియకుండానే వాళ్ళలో ఏర్పడుతుంది ఉదాహరణకు ఒక ఆయన ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుళ్ళండి అందరికీ పెళ్ళిళ్ళు చేసేసాను ఒక ఆయన సింగపూర్లో ఉన్నాడు ఒక ఆయన స్విట్జర్లాండ్లో ఉన్నాడు ఒకళ్ళు బాంబేలో ఉన్నారు ఇంకొకళ్ళు అమెరికాలో ఉన్నారు వాళ్ళందరికీ కూడా మనవాళ్ళు మనవరాళ్ళు ఉన్నారండి అందరూ బాగా చదువుకుంటున్నారండి నేను మొన్న రిటైర్ అయ్యి షష్టి పూర్తి చేసుకుని ఇప్పుడు మళ్ళీ శాస్త్రచంద్ర దర్శనం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను నేను రెండు ఫ్లాట్లు ఉన్నాయి ఒకటి బాంబేలో ఉన్నా అటు హైదరాబాద్లో ఉన్నారు అటు అడ్డుకిచ్చాను నాకు బాగా పెన్షన్ వస్తూ ఉంటుంది అని ఆయన అలా చెప్పేసుకుంటూ ఉంటాను అంటే పరిస్థితులన్నీ కూడా ఆయనకి కలిసి కానీ ఇంతట్లోకి ఏదో ఒకటి తేడా వస్తుంది ఎందుకంటే ఇంత సెటప్ పెట్టుకున్నప్పుడు ఇప్పుడు ఇద్దరు కొడుకులు ఇద్దరు పుత్రులు ఒక్కొక్కరికి ఇద్దరు వేసి పిల్లలు చూపున వాళ్ళ గురించి మనవాళ్ళు మనవరాళ్ళు ఉంటే ఇప్పటికి ఎవడికో ఒకటికి ఏదో అవుతుంది రెండు ఫ్లాట్లు ఉన్నాయంటే ఏదో ఎవడో అద్దీ పే చేయడం అయిపోయింది ఇంకే ఈయనకి విశ్రాంతి ఉండదు వాడు అద్దె పే చేయడం మానేస్తే ఈయన ఇంక విశ్రాంతి నా వాట్లు పడిపోతారు కాబట్టి ఈ సంసారము చాలా డేంజరస్ సిటీజ్ అంటే వైరాగ్యం ఉన్నట్లయితే మీరు బతికి బట్టగట్టగలుగుతారే తప్ప వైరాగ్యం లేకుండా ఈ సంసారాన్ని ఈదడము సంభవమే కాదు కాబట్టి ఒకడు ఒక సందర్భంలో పరిస్థితులు అనుకూలించినప్పుడు అహం సుఖీ అంటాడు ఒక్క క్షణంలో ప్రతికూలంలో పరిస్థితి అన్ని పరిస్థితుల్లో అనుకూలంగా ఉండి కూడా ఒక్క క్షణంలో మొత్తం ఈ ఆనుకూల ఆనుకూల్యమంతా కూడా తొలగిపోయి దాని స్థానంలో ప్రతికూలత వచ్చేసుకున్నాం ఒక క్షణంలో ఇం చేతనే మహాత్మను ఏమన్నారంటే పీపుల్ ఆర్ లివింగ్ అండ్ ది వెర్జప్ సారో అని ఏ క్షణంలోనైనా సారోలోకి పడిపోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ప్రకృతితో తాదాత్మ్యాన్ని చెంది దేహము మనస్సు వీటితోటి మమేకమై జీవించేప్పుడు ఇప్పుడు సుఖంగా ఉన్నప్పటికీ దుఃఖము దూరంగా ఏమీ ఉండదు ఎప్పుడైనా వచ్చేసేయచ్చు దుఃఖీ అహం దుఃఖీ తర్వాత అహం మూఢహ ఇదేదో గొప్పగా చెప్పుకుంటారు జనులు ఏమంటారు స్వామీజీ అన్నీ మీకే తెలుసు మాకేం తెలియదు అంటాడు వయ వయక ఈ సుడ్ బెటర్ దాన్ని దాకా ఏమో అన్నీ నాకు తెలిస్తే మీకే ఉపయోగ ఉపకారం అంటే మీకు దండం పెట్టే కదా దండం పెడితే ఉపకారం తెలుసుకుంటే ఉపకారం వస్తుంది తప్ప దండం పెడితే ఉపకారం కాదు దండం పెడితే ఒకసారి పుణ్యం తెలుసుకోవాలి మా అన్నీ అజ్ఞానంలో ఉండే అరే బట్టాకింగ్ హో అస్ తెలిమెంట్ అజ్ఞానం నేను చెప్పినా మిమ్మల్ని అజ్ఞానులో ఉండమని మరి వయ్యూ కమని చాలా మీ దట్టి వాళ్ళని అజ్ఞాని అరే సోచోనా అలా అజ్ఞానంలో అజ్ఞానంలో అనుకోడు మేము తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము మంచిది ఇంకా ఎక్కువ ప్రయత్నం చేస్తాము యశు టాక్ లైక్ డాడ్ దశది లాంగ్వేజ్ ఇంతేకాదు మేము అజ్ఞానులు అండి మాకేమో అన్ని పనులు బాగుంటాయండి గీతా క్లాసులు అవన్నీ మాకు ఎక్కడికి కూడా చెప్తాయండి మేము అజ్ఞానులు కదా అది కాబట్టి మీకు దండం పెడుతూ ఉంటాము మీరు మేము మా సంసారంలో మేము మీ పాఠాలు మీరు చెప్పుకోండి అదే ఏమండి చూడతాను సో ఈ అహం మూఢహ నేను మూఢుడను నేను మూఢుడను అనేది ఏమైనా గొప్ప అది గొప్పగా చెప్పుకోకూడదు కొంతమంది మా గురువు గారికి అన్నీ తెలుసు అండి కానీ మీరే మేమూఢుగా మే అంటే అది గురువు గారికి శోభ కాదండి అది గురువు గారికి అవమానం కాబట్టి సో మూఢత్వం అనేది అది తమో గుణ ధర్మం దాన్ని మనం కలిగి ఉండరాదు ఎప్పుడు ఆల్ సూపర్ స్టిషన్స్ అంధవిశ్వాసములన్నీ కూడా మూఢ అనే క్యాటగిరీలోకి వస్తాయి కాబట్టి ఎటువంటి అంధవిశ్వాసమును మనం కలిగి ఉండరాదు ప్రతి విశ్వాసాన్ని కూడా పరిశీలించుకోవాలి అది అందుకు మంచిగా నిర్ధారితమైనప్పుడే మనం ఆ ముందుకు అడుగు వేయాలి మంచిదని నిర్ధారితమైనప్పుడే ముందుకు అడుగు వేయాలి లేకపోతే ముందుకు అడుగు వేయకూడదు పరిశీలించుకోవాలి అన్నింటినీ పరిశీలించుకోవాలి సో కాబట్టి ఏదో అంధవిశ్వాసంతో ఏదో చేసేదానికి వీళ్ళే నేను ఒక సంభాషణ చూశాను టీవీలో వచ్చింది ఆ సంభాషణ అది చూసి నేను ఆశ్చర్యపోయాను రామ్దేవ్ బాబా గారు అన్నారు నేను గంగానదిలో ఆచమనం చేయటం మానేశాను అన్నారు ఆయన పబ్లిక్గా చెప్పారు అన్నాడు అక్కడే హింశ్రీకృష్ణుడు ఇంకో మహాత్ములు ఉన్నాడు ఇంకో మఠాధిపతి పీఠాధిపతి పెద్ద మహాత్ముడు ఆయన ఆగ్రహోడగ్గురైడైపోయాడు ఇంత ఈ మాట విని అంత మాట అంటావా గంగామాని ప్రతిరోజు హారతిచ్చేటువంటి గంగా మాతని పట్టుకుని అంత మాట నువ్వు గంగా రదిలో ఎందుకు ఆచమనం చేయవు అంటే ఎలా చేస్తాన ఆచమనం దాని అన్న మురికి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియాతోటి అది బయలాజికల్ ఇంప్యూరిటీస్ కెమికల్ ఇంప్యూరిటీస్ తోటి నిండి ఉంది అది ఆచమనం చేయడానికి అర్హత లేని విధంగా ఉన్నది గంగ కాబట్టి నేను మానేశాను అని ఈయనంటే ఆయన ఈ చెడబడి చేసాడు కొట్టింది గంగను మా గంగను తెలియదా నీకు అందాక త్రిలోక ఉల్లోకముల్లో చిన్న నాకు తెలుసుండ శ్లోకాలన్నీ నాకు తెలుసు వద్దు అంత మాట అని ఆయన ఆగ్రహోద్రిడ్ అయిపోయాడు ఇంకా ఆయన ఏమంటారు పాపం సరే కాదు ఇదో యాంటీ హిందూ అన్నట్టుగా హిందూ ధర్మానికి శత్రువు అయిపోయాడు అన్నట్టుగా బట్లా ఆయన అవతల ఆయన దాని దట్ ఈస్ కాల్డ్ మోహ అరే ఇట్ ఈస్ నాట్ అబౌట్ గంగా ప్యూరిటీ ఆయన మాట్లాడేది గంగా అనే దాని మీద అపవిత్రతం అని ఆయన ఏం చెప్పట్లేదు నీరు అపవిత్రమైపోయినది ఇట్ ఈస్ ఇన్ ప్యూర్ దెస్సే గంగా నీరు ఇట్ ఈజ్ నాట్ ఫిట్ ఫర్ ఇరిగేషన్ అని వాళ్ళు సెటిల్ చేసి పాలిశారు అది ఇరిగేషన్కి ఫిట్ కాదు సాధారణంగా సెవెంటీన్ కౌంట్ వరకు ఇరిగేషన్కి పనికొస్తుంది అది సెవెంటీన్ కౌంట్ దాటేస్తుంది కాబట్టి ఇరిగేషన్కి పనికిరాదు ఇరిగేషన్ అంటే మొక్కలకి వాటికి పెట్టడానికి పనికి రాదు ఆ నీరులో మొక్కలకి పెడితే ఆ మొక్కలకి వచ్చే పళ్ళలో టొమాటోల్లోనూ వాటర్లోనూ టాక్సిక్స్ వస్తాయి తెలుఫోర్ ఇట్ ఈజ్ అన్ఫిట్ ఫర్ ఇరిగేషన్ యూ డూ టు డూ ఇరిగేషన్ విత్ సూయేజ్ వాటర్ కాబట్టి అన్ఫిట్ ఫర్ ఇరిగేషన్ అన్ఫిట్ ఫర్ బాత్ అన్ఫిట్ ఫర్ డ్రింకేజ్ three levels unnai 17 count unfit for irrigation three count unfit for bath one count unfit for drinking these are the three levels ghangalou unna count 50 unde ipudu em chesthar bani what will you do with it unke ganga ambe virundhi kalidasigal annadu upa skanda puranam lo ella chepparu varuna puranam lo ella chepparu vayu puranam lo ella chepparu puranalani atharo putte amainattu the fact is a fact and you should see the fact understand the fact and uh, act accordingly kabatti ante moham anedi peda peda vaalla peda vaalla anukune vaallonu kuda moham anedi evi samanga ibbandi padutundey annadani meeku drushtantanga cheptaru kabatti ramdev baba gar cheptindey correct his view point is still correct your point there kanaka kevalam viswasam toti epani cheykapu ఒకవేళ మీకు విశ్వాసం ఉందించి గంగానందులో స్నానం చేసినట్లయితే మీరు వెంటనే ఇంటికి వచ్చి సబ్బుతోటి స్నానం చేసుకోవాలి వెంటనే విత్న్ ఫైవ్ మినిట్స్ మీరు ఇంటికి వచ్చేసి బాత్రూమ్కి వెళ్ళిపోయి షవర్ వేసేసుకుని సబ్బుతోటి స్నానం చేసేయాల్సి ఉంటుంది యూ హు డూ దట్ అది దట్ ఈజ్ ఎ కాంప్రమైజ్ మీ విశ్వాసాన్ని ఫ్యాక్ట్ని కంబైన్ చేసి నేను మీకు ఉపాయం చెప్పాను అలా చేయాల్సి కాబట్టి కేవలము మోహముతోటి యాక్ట్ చేయటం అనేది అది తప్ప అది తప్పు దానివల్ల మనిషి సంసారంలో బుద్ధుడవుతాడు అంటే మోహం అనేది ఏ లెవెల్లో కూడా ఉండే అవకాశం ఉన్నది అన్నదానికి మీకు దృష్టాంతం నేను చెప్పినాను సో అది అనుకూలమైన దృష్టాంతం అవునో కాదు మీరే నిర్ణయించండి సో నేను మూఢుడనై ఉన్నాను అని ఎవడైనా అన్నట్లయితే వాడు తన స్వరూపమును తానే తిరస్కరించినట్లు అవుతుంది సంగ దీన్ని సంగము అంటారు చూడండి మనం ఈ సంగము అనేదాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుని మన స్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఇది చాలా ప్రాక్టికల్ విషయాలు అందుకోసం నేను కొంత టైం తీసుకుంటున్నా కూడా కంగారు కంగారుగా దాని శ్లోకాన్ని భాష్యాన్ని పూర్తి చేసేయాలి అనే పుట్టదలు పెట్టుకోకుండా టైం తీసుకుని నేను చెప్తున్నాను చిన్న మొక్కను కూడా చిన్న మాటను కూడా నేను విస్తారంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తున్నాను బికాస్ అది ఆ టాపిక్ అది జీవితానికి సంబంధించింది మనిషి జీవితాన్ని అధ్యయనం ఇది తర్వాత అది మీరు తెలుసుకుంటే మీకు ఫ్రీడమ్ వస్తుంది ఐ వాంట్ యూ టు సీ ఫ్రీ పీపుల్ ఆ సంసార బంధం నుంచి మీరు ఏ కొంచెం వెసులుబాటు మీకు లభించిన ఈ పాఠానికి ప్రయోజనం సిద్ధిస్తుంది అందుకోసం నేను విస్తారంగా చెప్తున్నాను చూడండి మనం ఏం చేస్తామంటే ఒక సంగముతో బ్రతుకుతూ ఉంటాం సంగము అంటే దాన్ని సంగము దాన్ని ఆసక్తి అని ఇప్పుడు ఇది ఎలాగంటే ఇప్పుడు నూనె ఉందనుకోండి ఎక్కడ ముట్టుకున్నా జిడ్డు అయిపోతూ ఉంటుంది నేల మీద పోసారనుకోండి నేల జిడ్డు అవుతుంది అక్కడ కాళ్ళు జాగే ప్రమాదం ఉంటుంది లేకపోతే మీరు చక్కటి ప్యాంటు షర్ట్ వేసుకుని ఆ కుర్చీలో కూర్చోండి అని ఆయన కుర్చీలో కూర్చుంటే ఆ కుర్చీలో ఎవడో నూనె పారిపోసాడు అనుకోండి మీ ప్యాంటు షర్టు ఏమవుతాయి జిడ్డు జిడ్డు అయిపోతాయి లేకపోతే అలాగే జిడ్డు జిడ్డు పట్టుకోవడం పేరే సంగంగా ఉంది అర్థమైందండి సంగం అంటే నూనె జిడ్డు తర్వాత ఇంకా కొన్ని ఉన్నాయి శ్రీరామకృష్ణ వారు అనేవారు పనసకాయని కోసేప్పుడు చేతికి నూనె రాసుకునే పనసకాయని పోయాలి లేకపోతే ఏమవుతుంది ఆ జిడ్డు లోపల తొనలు ఉంటాయి మీరు నూనె రాసుకోకుండా కట్ చేసి పెడితే ఈ బంకంతా వెళ్ళి ఆ తొనల్ని పట్టేసి మీరు ఆ తొన నోట్లో వేసుకుంటే ఇంకా చేతిని నుంచి నుంచి ఊడి రాదు ఆ పెదవులు రెండు కూడా కలిసిపోయి ఊడి రావు నాలుగు వెళ్ళిపోయి అంగుడికి కలిసిపోయి ఊడి రాదు మీరు పండు తినడానికి వీల్లేదు అలా అయిపోతుంది ఆ బంక మన బతుకులు అలా ఉంటాయి అది నీకే దట్ ఈస్ హౌ ఈ లివ్ ఫ్రీడమ్ ఉండదు అదిగో కొడుకు వాడి సంసారంలో వేలు పెట్టడం దాంట్లో అడ్డుపడిపోతూ ఉండడం ఇంక దేనిసో ఫ్రీడమ్ తర్వాత దేహము దేహానికి ఏదో అనారోగ్యం చేస్తుంది ఒకసారి అంత అనారోగ్యం చేయగానే తాదాత్మ్యాన్ని చెందేసి దేహంతో బలమైన సంఘం పెట్టుకుని దేహానికి రోగం వస్తే నేనే రోగిని దేహం ఆరోగ్యంగా ఉంటే నేనే ఆరోగ్యంగా ఉన్నాను అని దేహముయటలా ఏ రకమైన గ్యాప్ ఆ స్పేస్ లేకుండగా దేహంతో మమేకమై బ్రతకడం దాని పేరే సంగము నా భార్య నా కొడుకు నా ఇల్లు నా వాటిలి నా డబ్బు నా బంగారం నా నా నగలు నా ఆభరణములు అదే ఇల్లు సో నా వస్త్రములు అంటో నా వాగ్డోబ్ అంటో ఈ విధంగా వాటన్నిటి ఎందు సంఘం పెట్టుకోవడం పెట్టుకుంటే మీకు ఎవకుందో తెలుసిన మీరు ట్వంటీ ఫోర్ వాటి గురించే సంకల్పాలను చేసుకుంటూ జీవించినట్లు మీరు వాటి గురించే సంకల్పిస్తూ ఉంటారు మీరు చూసుకోండి ఒక రోజులో మీరు ఎన్ని సంకల్పాలు చేస్తారు ఓ వెయ్యి సంకల్పాలు చేస్తారు అసలు అన్ని సంకల్పాలు అక్కర్లేదు మామూలుగా ఓ ఇరవయో ముప్పయో సంకల్పాలతోటి రోజు వెళ్ళిపోతే కాముగా ఉన్నట్టు అలాంటిది మనసుతో అల్లకల్లోలంగా ఉందని అర్థం వెయ్యి సంకల్పాలు చేసేట ఆ వెయ్యి సంకల్పాలు దేనికి చెందినవై ఉంటాయి ఇదిగో ఈ జిడ్డు ఈ ఈ బంకరాగా పట్టేసింది చూసారా సంసారం దానికి చెందిన వయ ఉంటాయి ఇది ఈ సంగము ఇదిగో నేను సుఖిని నేను దుఃఖిని నేను మూతునను అని దేహంతో మనస్సుతోటి తదాత్ చెందడం వలన ఈ సంసారంతో మనకి సంఘము ఏర్పడుతుంది ఆ సంగం ఎలా ఉంటుందంటే ఏదైనా వస్తు ఉందనుకోండి దాన్ని విదిలిపెట్టలేదు గివిట గివ ఇట్ ఈ సృష్టిలో ఏది నాది అన్నది ఏదీ లేదు అని తెలుసుకుంటే ఏమైనట్టు అది గివ విడిచిపెట్ట కానీ వీడు దేన్ని విడిచిపెట్టలేడు తర్వాత భార్య కొడుకు కూతురు భర్త దేన్ని విడిచిపెట్టడం అనేది ఉండదు అంటే ఏమవుతుంది అంటే ఫ్రీడమ్ ఉండదు నా అభిప్రాయం ఇప్పుడు ఇల్లు విడిచిపెట్టడం ఫ్రీడమ్ అనేది ఉండదు వాళ్ళ జీవితాన్ని వాళ్ళు జీవిస్తూ ఉంటారు మన మనం ఉందాము అని వీడు అనుకోరు ఇలాంటి ఇంట్లో వాళ్ళు చెప్తారు అస్తమానం ఇంట్లో కూర్చొని మా వెనకాల పడద్దు మీరు వీధులకు వెళ్ళి తిరిగి రండి కొంతసేపు అని చెప్తారు ఇంట్లో వాళ్ళు అంటే అర్థమేంటి చూడగా నువ్వు అలాగే అంతాలు జడ్డులో పట్టేసుకోకుండా మమ్మల్ని కొంచెం సంఘాన్ని తగ్గించుకుని వీధిలోకి వెళ్ళి అక్కడ ఏమవుతుందో చూపు పోయి ఆ ప్రకృతిని చూసిరా కొంచెం మేము వంట చేసుకుని ఈ లోపల నీకు వంట వండిస్తాం నువ్వు వెళ్ళి నా ప్రకృతిని నా వెనకాలే దిగులతో నాకు సుక్తి వేయకు అని ఇంట్లో వాళ్ళు అంటారు అంటే వాళ్ళు ఏమి సలహా చెప్తున్నట్టు ఏమి సందేశాన్ని ఇస్తున్నట్టు సంఘము అమెరికాలో ఫేమస్ ఎక్స్ప్రెషన్ డాడ్ give me a break and it's a famous expression poduku teenager podukante teenager teenager is a big thing in america ikkada long long neraga akkada vaalu cheptaru teenager ante you cannot handle the guy boy or girl teenager lo unna ante vaalu manu cheptina vaathe meaning vaalu well, they have their own world view so vadu ee tondri vanni chusi ee tondri చాలా కంగారు పడుకుతున్నాడు ఎందుకో చూస్తున్నాండి వాడు పన్నెండున్నరకి నిద్రలేస్తాడు రాత్రి రెండున్నరకి పడుకుంటాడు ఇంటికి వచ్చేప్పటికీ ఒంటికండి అన్నారు ఓకే వాడికి అసలు రాత్రి అర్ధరాత్రి అయితే కానీ అసలు ఇది డే పూర్తయిందనేటువంటి ఆలోచనే కలగలేదు నైట్ ఈస్ వెరీ యంగ్ అనేదో అంటే ఇప్పుడు రాత్రి రెండేవిడికి ఇంకా యంగ్ రెండో ఏడికి యంగ్ అయితే అయిపో వచ్చింది నైట్ వాడు మూడింటికి పడుకుంటాడు మూడింటికి పడుకుని పాలకొని ఉన్నారు పన్నెండింటికి లేస్తాడు వీడి తండ్రి ఇక్కడ కుత కుట కొతలాడిపోతూ ఉంటాడు తండ్రి తల్లి ఇటువైపు మొగుడు అటువైపు కొడుకు వీళ్ళిద్దరి వచ్చినా వాళ్ళు నలిగిపోతూ ఉంటుంది అటు కొడుకుని కాదని లేదు ఇటు భర్తని కాదని మనిషి ఇటువంటి సంసారంలో చిక్కుకుంటాడు దాని పేరే సంఘం నేను సంఘానికి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ చూస్తున్నాను కొడుకు అంటాడు దాట్ గివ్ మీ ఎ బ్రేక్ అంటే అర్థమంటే తెలుసినా నాన్నగారు మీరింకా నా విషయాల్లో కలగజేసుకోవటం మానేయండి అని అర్థం బీ ఫ్రీ లెట్ మీ బి ఫ్రీ అండ్ యూ బీ ఫ్రీ గివ్ మీ ఎ బ్రేక్ అంటే అది సందేశం ఆ సందేశాన్ని అర్థం చేసుకోవాలి కదా ఒక ఆయన నాడు ఇద్దరికి వచ్చాను నేను అమెరికా వెళ్ళబోతుంటే ఎలా అంటే మా కుర్రాడు ఉత్తరావు రాయలను మానేశాడు మీరు అమెరికా వెళుతున్నారు కాబట్టి మిమ్మల్ని కలుస్తాడు తప్పనిసరిగా కలవకపోయినా మీరు ఫోన్ చేసి నాన్నగారికి ఉత్తరావు రాయంలో మీరు సలహా ఇవ్వండి అని కోరాడు అంటే నిన్న నన్ను మీ యూనివర్సిటీలో చదువుకుంటున్నాడు అతనికి నేను సలహా అతను అడిగితే ఇస్తా తప్ప అడగకుండా నేను సలహా ఇవ్వకూడదు అతను ఏ టాపిక్ మీద సలహా అడిగినా ఇస్తాను కానీ మీరు అడగకపోయినా మీకు సలహా చెప్తాను అదేమిటంటే మీ అబ్బాయి మీకు ఒక సందేశాన్ని పంపిస్తున్నాడు అంటే ఏం ఉత్తరమైనది కదండి మీకు సందేశం ఏంటి అదే మౌన సందేశమునో ఉంది మేఘ సందేశము మౌన సందేశము ఉంది అసహం అలా కూడా ఉంటుంది ఉంటుంది మరి తెలుసుకోండి గీతా క్లాసుకు వస్తూ ఉంటే తెలుస్తాయి అన్నీ ఇక్కడ నిలబడిన అట్లాంటివి తెలియవు క్లాసుకు వస్తే తెలుస్తాయి అయినా మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను మౌన సందేశం అనేది ఒకటి ఉంటుంది నా ఏమిటా మౌన సందేశం స్వామీజీ గీతా క్లాసుకి వెళ్ళమని మీకు మౌన సందేశం పంపిస్తున్నాడు కాబట్టి అతను ఉత్తరాలు రాయడం అనేది పిచ్చి మీరు పెట్టుకోద్దు ఈ ఆస్కింగ్ టు గెట్ డిస్అసోసియేటెడ్ అసోసియేట్ అయిపోవాలి అలా జిడ్డులో పట్టు కూర్చోకూడదు ఆ జిడ్డులాగా పట్టుకోవడం పేరే సంఘము ఈ సంఘం ఏదైతే కలదో తత్కారణం పురుషస్య సదస్యోని జన్మప్రాప్తి లక్షణ సంసారస్య సో జీవునికి సంసారము సంసారంలో పడి కొట్టుమిట్టులాడటానికి ఈ సంఘమే కారణం సంగము చాలా చెడ్డది అంచేతనే సంఘం నుంచి బయటపడడం కోసం సంగ సత్సు విధీయత మీరు ఆ సంఘాన్ని ఇల్లు వాకిలి భార్య బిడ్డలు అటువైపు నుంచి ఇతిట్లా చేసి సత్పురుషులందు సంగమును చేయవలేము సత్పురుషులతో సంఘం చేయాలి గీతా క్లాసుతో సంఘం పెట్టుకోవాలి ఉపనిషత్తులతో సంఘం పెట్టుకోవాలి ఆత్మవిచారముతో సంఘం పెట్టుకోవాలి అంతే తప్ప ఈ సంసార విషయాలతో సంఘం పెట్టుకోకూడదు కాబట్టి ఎనీవే సో ఆ విధంగా ఎవడైతే జీవుడు సంసార విషయాలతో సంఘం పెట్టుకుని ఆ గుణ గుణకార్యములు దేహము ఇంద్రియములు మనస్సు అంటే గుణకార్యములు వాటితో సంఘం ఎప్పుడైతే ఈ ప్రకృతి అంతా కూడా గుణకార్యమే సో కాబట్టి బయట ఉన్న వాటితోటి లోపల ఉన్న వాటితోటి రెండు గుణకార్యములే బయట ఉండే ఇల్లు వాకిలి అంతా గుణకార్యమే ఈ దేహము మనస్సు ఇంద్రియములు ఇది కూడా గుణకార్యమే మీరు గుణకార్యముతో సంఘం పెట్టుకున్నట అది బంధహేతువు సో ఆ బంధము ఎటువంటి బంధము అంటే సుఖ దుఃఖ ఆ సదసద్యోని జన్మ ప్రాప్తి లక్షణస్య సంసారస్య సద్యోనులు అసద్యోనులు ఇదంతా వెళ్ళింది ఈ టాపిక్ అంతా వెళ్ళింది ఆ వెళ్ళిన టాపిక్నే ఆయన మళ్ళీ బ్రీఫ్గా ప్రస్తావన ప్రస్తావన చేస్తూ తరువాత రాబోయే గ్రంథంతో గడచిన గ్రంథానికి సంబంధాన్ని కలుపుతూ ఉన్నారు సదస్యోని జన్మ ప్రాప్తి లక్షణ కారణం గుణసంగోస్య సదస్యోని జన్మసు మీరు సంఘాన్ని పెట్టుకుని జీవించారనుకోండి సంఘంతో దేహత్యాగం చేయాల్సి వస్తుంది సంఘంతో దేశత్యాగం చేసినట్లయితే ఆ సంఘం ఇంకొక జన్మని పట్టుకొస్తుంది ఆ సంఘానికి తగ్గ జన్మని పట్టుకొస్తుంది కాబట్టి ఇప్పుడు ఉదాహరణకి మీరు డబ్బు మీద సంఘం పెట్టుకుని డబ్బు డబ్బు డబ్బు లెక్కబెట్టుకోవడం ఇదే పనిగా సంఘం పెట్టుకుని జీవించారు అనుకోండి మరణించే టైంలో కూడా ఆ డబ్బు క్యాలకులేషన్సే ఉంటాయి మైండ్లో ఆ అకౌంట్లో అంత ఉంది దీంట్లో ఇంత ఉంది వీడికి ఇంత ఇవ్వాలి వాడికి అంత ఇవ్వాలి అవే మళ్ళీ జన్మలో బ్యాంకు తెల్లరాయిట్టే అవకాశము కలదు ఓకే జస్ట్ ఐఎమ్ టెలింగ్ యూ హౌ సంగ విల్ లీడ్ టు జన్మ సంఘము జన్మకు ఏ విధంగా హేతువు అన్నదానికి నేను చాలా సున్నితమైన ఎగ్జాంపుల్ చెప్పాను కొంచెం పరుషమైన ఎగ్జాంపుల్ కూడా చెప్పచ్చు సో అనేక సందర్భాల్లో చెప్పినాను కూడా కాబట్టిండి మీద సంఘంతో వీడు ఛ్యాంజ్ చేసేయడం కోండి ఏదేదో అయిపోతాడు కాబట్టి ఈ సంఘం అనేది ఈ గుణకార్యములైనటువంటి ప్రాపంచక విషయముల ఎడల ఏ సంఘము అదియే జీవునకు సద్యోనుల యందు అంటే మంచి యోనులు దేవతాయోని మనుష్యయోని అటువంటి జన్మలను ఇచ్చుటకు అసజ్యోనులు అంటే పశుపక్ష్యాది జన్మలను ఇచ్చుటకు హేతువు అగుచుండును ఈ విధంగా ఈ సంసారం ఇలా కొనసాగిపోతూ ఉంటుంది కాబట్టి గుణములు గుణములతో సంగము దట్ ఈస్ ది కల్పేట్ దట్ ఈస్ ది బంధ ఆ సంగతిని మీరు గట్టిగా పట్టుకోండి ఇది సమాసేన పూర్వాధ్యాయే యూక్తం ఈ విషయమంతా కూడా గడిచిన పదమూడవ అధ్యాయంలో సంగ్రహంగా చెప్పడమైనదిహా అదే విషయాన్ని ఇక్కడ మళ్ళీ ఆ గుణముల యొక్క వివరమునంతనూ కూడా ఈ అధ్యాయంలో ప్రస్తావన చేయటం మొదలుపెట్టారు ఎక్కడ మొదలుపెట్టారు సత్వంగజస్తమ ఇది గుణా ప్రకృతి సంభవా అని మొదలుపెట్టారు ఇది ఈ శ్లోకము పద్నాలుగో అధ్యాయం ఆరంభంలోనే ఉన్నది ఐదో శ్లోకమా ఐదో శ్లోకంలో ఈ ఈ విషయాన్ని చెప్పారు ఈ మూడు గుణములు ఉన్నాయో ఇవి ఈ గుణములు కూడా ఇవి ప్రకృతి యొక్క కార్యములు ప్రకృతి నుండి పుట్టిన గుణములు అని మొదలుపెట్టారు ముఖ్యత ఆరభ్య అని మొదలుపెట్టి అని ఐదో శ్లోకంతో మొదలుపెట్టి గుణస్వరూపం గుణవృత్తం స్వవృత్తేన గుణ గుణానా బంధకత్వం అవన్నీ చెప్పారు ఆ ఐదో శ్లోకంలో గుణముల యొక్క ప్రస్తావన మొదలుపెట్టి ఈ విషయాలని చెప్పారు ఆ గుణముల యొక్క స్వరూపం ఎట్టిది అదంతా చెప్పారు ఇప్పుడు ఉదాహరణకి మీరు ఏదైనా చూడగానే మీకు తెలిసిందనుకోండి అది సత్వగుణము పుస్తకం చూడగానే ఇప్పుడు నేను అన్నది మీరు ఇప్పుడు మీరు నాకు చెప్పారు ఐదో శ్లోకంలో చెప్పారండి అని చెప్పారు అంటే మీకు ఐదో శ్లోకంలో ఈ మాట చెప్పారని మీకు తెలిసింది కదా అది సత్వగుణము తర్వాత మీకు పాఠం జరుగుతుండగా మరేవో ఆలోచనలు వచ్చాయనుకోండి ఏవో అక్కడ బయట కాదు పెట్టాను కదా కార్యాలయంలో చిత్తం చెప్పుల మీద మీరు ఎప్పుడైనా విన్నారా ఖరీదైనటువంటి కొత్త చెప్పులు కొనుక్కొని వీడి దేవాలయానికి వెళ్ళాడు అవి బయట నిద్రపెట్టి లోపలికి వెళ్ళాడు ఈ చెప్పులు ఎవడైనా పట్టుకుపోతారేమో అని బెల్ల పెట్టుకుని ఆ దేవుణ్ణి దర్శిస్తున్న వచ్చేసేపు ఏమన్నా గమ్ముడి పెట్టండి ఆ శతకోపులంతో గమ్ములు పెట్టండి వెళ్ళిపోవాలని కాంగారు ఎందుకని బయట ఆ చెప్పులు ఎవడైనా ఈ రకమైన మనస్సు యొక్క ఆ చలనం ఏదైతే గలదో దాని పేరేమిటి రజోగుణం తమో అంటే ఏమిటి చెప్పంటారా ఈ లడ్డూ తినేస్తే మనకు పుణ్యం వచ్చేస్తుంది అనుకోవడం తమో మోహం లడ్డు తింటే పుణ్యం వస్తుందండి లడ్డు తింటే షుగర్ వస్తుంది పుణ్యమైన ఏదో పిచ్చి కుదిరింది తనకి రోగలు జుట్టు అని సామెత ఒకటే లడ్డు తింటే ఏమొస్తుందండి పుణ్యం వస్తుంది పుణ్యం ఎప్పుడు వస్తుంది మీరు అతనులకి లడ్డు పెడితే పుణ్యం వస్తుంది లడ్డూ కాకే జీవ హోతాహే లడ్డు కిరాకే ఈశ్వర్ హోతాహే లడ్డు తిని జీవుడవుతాడు లడ్డూ ఇతరుల చేత తినిపించి ఈశ్వరుడు కాబట్టి మీరు లడ్డు ఇతరులకి పెడితే అప్పుడు ఈశ్వరుడు అది పుణ్యం వస్తుంది లడ్డు అంటే ఇంత పెసర పెట్టడం కాదు వారం రోజులు చెప్తాం లడ్డు తీసుకొచ్చి ఇంత పెసర పెట్టడం ఫుల్ లడ్డు ఇచ్చి ఫ్రెష్ ఫుల్ లడ్డు ఇస్తే ప్రసాద్ అదే ప్రసాదమే బాబు సభ ప్రసాదరే అంత ప్రసాదరే ఫ్రెష్ ఫ్రెష్ చక్కగా తయారు చేసిన లడ్డు ఫ్రెష్ మరీ ఎక్కువ సోదరం అయిపోయిగా చక్కగా తయారు చేసి ఫ్రెష్గా అయా మీరు ఇది స్వీకరించండి అని పిల్లవాడికి ఎవరికైనా ఇచ్చారనుకోడు వాడు మహాపరుతి జంతువులు ఇస్తే తినేస్తాడు అది పుణ్యం అది దేవుడు ప్రసాదం పేరు పెట్టి దాన్ని మీరు అది పుణ్యంలో పని ప్రసాదం ఒకసారి మీరు మీరు తినడానికి కొంచెం ఇతరులకు పెట్టేప్పుడు అలా ఆలోచించాలి దయ సేవ వాటి వల్ల పుణ్యం వస్తుంది కానీ మనమే పుచ్చుకుంటే పుణ్యం వస్తుందండి సత్యనారాయణ ప్రసాదం ఇంత ముద్ద చేసుకుని దాన్ని దేవుడికి నైవేద్యం పెట్టేసి లాలు తలేసి లైన్లో పెట్టేసి తర్వాత సవకాశంగా కూర్చుని భక్షిస్తే పుణ్యం వస్తుందా ఎవరు చెప్పారండి ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఇంట్ నాకెందు అది కన్విన్సింగ్ గా అనిపించలేదు సో ది పాయింట్ ఈజ్ సో గుణస్వరూపము అంటే మూడు గుణముల యొక్క స్వరూపాన్ని మీకు ఇంకోసారి గుర్తు చేశారు గుణవృత్తము గుణముల యొక్క ఫంక్షన్ సత్వగుణం మీలో ఎలా ఫంక్షన్ చేస్తుంది అరే సాయంకాలము భగవద్గీత ఆత్మవిచారం మనం చేద్దాము అని మీరు వచ్చారే అది సత్వగుణం యొక్క ఆపరేషన్ మీరు అరే ఇప్పుడు డిన్నర్ కింద టైం ఉంది ఎనిమిది గంటలకు కదా డిన్నరు మైసూర్ బజ్జీ ఇప్పుడే ఫ్రెష్గా వాడు వాయ్యేవుతున్నాడు ఒక ప్లేట్ మైసూర్ బజ్జీ తీసుకురాగా అని మీరు ఆర్డర్ ఇచ్చి ఆ నూనె అలాగే పిండితే వచ్చిట్లా ఉంటుంది ఆ వాడు రెండు చట్నీలు కూడా దాన్ని గత చేస్తారు ఈ మైసూరు బజ్జీ తినేసి ఎప్పుడు భోజనం రాత్రి ఎనిమిది గంటలకి ఐదు వందలకి ఇది మైసూరు బజ్జీ పలహారం దీన్ని ఏమంటారంటే ఈ ఆపరేషన్ ఆఫ్ రజోగుణ ఏమంట తమో గుణం అంటే క్లాసులో కూర్చుని కూర్చుని గుర్తుపట్టు పడుతున్నారంట లేదా ఆయన చెప్పుకునేదా నేను చెప్పుకుంటాడని దట్ ఈజ్ కాల్డ్ ఆపరేషన్ ఆఫ్ తమో సో ఈ మన జీవితంలో అంతా కూడా ఈ గుణములు శాసిస్తూ ఉన్నాయి సుమా సో గుణవృత్తం ఈ గుణములు ఏం చేస్తున్నాయి పోనీ శాసించలేవన్న నడిపిస్తున్నాయి కదా అంటే నడిపించలేండి బంధిస్తున్నాయి అవి తమ తమ ఫంక్షన్స్ ద్వారా మనల్ని బంధిస్తూ ఉన్నాయి మీరు ఏదైనా ఒక పార్టీలో చేరి ఆ పార్టీకి సంబంధించిన సమాచారం అంతా బాగా తెలుసుకుని ఈ ఎక్స్పర్ట్ ఇంది నాలెడ్జ్ ఆఫ్ ద పార్టీ అనుకోండి అది మిమ్మల్ని బంధిస్తుంది సత్వగుణం సత్వగుణం ఆ విధంగా బంధిస్తుంది కాబట్టి సత్వము కూడా బంధిస్తుంది గుణసం సుఖ సంఘేన బంధనాది జ్ఞాన సంఘేన చానాక సత్వగుణం బంధిస్తుంది కాబట్టి సత్వగుణమే బంధిస్తుందంటే ఇంకా రజోగుణతమో గుణములు బంధిస్తాయని వేరే చెప్పక్కర్లేదండి సో ఈ విధంగా గుణానాం బంధకత్వం ఇదంతా మీరు చూశారు ఇంకా ఏం చూశారు గుణవృత్త నిబద్ధ పురుషస్ యాతిత్సవం అది గుణవృత్త నిబద్ధ పురుషస్ గుణముల యొక్క ఆపరేషన్తో బంధింపబడతాడు ఇప్పుడు తమోగుణం ఉందనుకోండి ఆ తమోగుణము తానే రజోగుణము తానే సత్వగుణము తానే అంటే ఇప్పుడు దేహంలో సత్వగుణం ఎలా ఉంటుందంటే ఇంద్రియములు మనస్సు అన్ని విషయాలను తెలుసుకునేట్లాగా యాక్టివ్గా ఉంటాయి అన్ని తెలుసుకుంటూ ఉంటాయి దాన్ని ఉపయోగించి వీడు ప్రాపంచికములైన స్టాక్ మార్కెట్లు మొదలైనవన్నీ కూడా స్టడీ చేసి ఆ విధంగా ఆ సత్వగుణం చేత బంధింపబడుతూ ఉంటాడు గుణవృత్త నిబద్ధస్య అలాగే రజోగుణము అన్నది కామనులు భయముల రూపంగా రజోగుణం ఉంటుంది అదంతా కూడా దాని చేత బంధింపబడతాడు మూఢ విశ్వాసాలు ఎన్ని ఉంటే అన్నీ కూడా తమో గుణం యొక్క ఆపరేషనే దానితోటి బంధింపబడి ఉంటాడు ఎవరో విశ్వాసాలతో బంధింపబడి ఉంటాడు సో చాలా అసందర్భంగా కూడా ఉంటాయి విశ్వాసాలు ఒకప్పుడు విశ్వాసాలు వినాయంగా ఉంటాయి వాళ్ళ ఏదో కూడా విశ్వాసం వాళ్ళది మనిషిదే అన్నట్టుగా ఉంటాయి కానీ కొన్ని సందర్భాల్లో చాలా హానిని కలిగించేట్లాగా ఉంటాయి ఆ విశ్వాసాలు చాలా బ్యాడ్గా ఉంటాయి ఇప్పుడు ఉదాహరణకి ఏదో దేవుడికి పశువులని బలిస్తారు అలా రోడ్డు మీద పెట్టేసి పీకలు కోసేస్తూ ఉంటారు అదంతా కూడా విశ్వాసం పేరుతో నడుస్తూ ఉంటుంది అదంతా కూడా తమ సో ఈ విధంగా ఈ మూడు గుణముల యొక్క ఆపరేషన్ తోటి ఈ పురుషుడు బంధింపబడి ఉన్నాడు వాడు పొందేటువంటి గతి ఆ గతి వాడికి ఏ వస్తుంది సో సదసోని జన్మసు ఈ సంసారము ఇలా సాగిపోతూ ఉంటుంది ఇక్కడ దేహాభిమానాన్ని కలిగి ఉంటాడు దేహమే లేను కాబట్టి దేహం పుట్టినప్పుడు నేను పుట్టాను దేహం పుట్టిందేమో భయంతో మృత్యు భయంతో జీవిస్తూ వీడిక్కడ ఇక్కడ ఈ జీవితాన్ని ముగించి మళ్ళీ వెంటనే ఇంకో దేహాన్ని పొంది అక్కడ ఈ సంసారాన్ని కొనసాగిస్తూ ఉంటాడు సుమా ఏతత్సర్వం మిథ్యా జ్ఞానము చూడండి గుణముల ఆపరేషన్ నేను నాది అనుకోవడం గుణముల ఆపరేషన్నని నాది అనుకోవడం అది మిథ్యా జ్ఞానం లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కొంత మీకు జ్ఞానం ఉన్నదనుకోండి పాండిత్యం ఉన్నదనుకోండి లైక్ వ్యాకరణం మీకు తెలుసు మీకు వ్యాకరణ పండితులు అప్పుడు ఈ వ్యాకరణ జ్ఞానము నేను నాది నాది నేను నేను పండితుడాను ఈ వ్యాకరణ జ్ఞానము నాది నేను అని అనుకున్నట్లయితే అది సత్వగుణం యొక్క బంధము ముఖ్య జ్ఞానం వ్యాకరణ జ్ఞానము నాది ఎలా అవుతుంది వ్యాకరణం నేను రాశాన పాళిని మహర్షి రాశారు అది పరంపరగా వచ్చింది ఇక్కడికి ఎలా వచ్చింది వ్యాకరణం ఎవడవ మహాత్ముడు దీంట్లో ప్రవేశపెట్టాడు ఆయన పుణ్యవాణి ఇక్కడికి ప్రవేశించింది నాది ఎలా అయింది దేహమే నేను కాదు అని తెలుసుకోవాల్సిన వాడు నేను వ్యాకరణ పండితుడను అనుకున్నాడంటే వాడు అజ్ఞానంలో ఉన్నట్ట అజ్ఞానంలో ఉన్నాడు కాబట్టి ఈ విధంగా మిథ్యాజ్ఞానము తర్వాత ఏవో కామనలు ఉంటాయి ఏవో కోరికలు ఉంటాయి ఆ కోరికలను అవి నాది నేను అని అనుకోవడము మిథ్యాజ్ఞానము కోరికలను పరిశీలించాలి ఆ కోరికల ఎడల నాది నేను అనేటువంటి అభిమానము ఐడెంటిఫికేషన్ ఉండకూడదు వాటిని ఎగ్జామిన్ చేయాలి ఇప్పుడు ఏదో పట్టు పట్టుతో చేసినటువంటి కషాయ వస్త్రాలు ధరించాలి అని కోరిక నాకు పుట్టింది అనుకోండి నేను ఎగ్జామిన్ చేయాలి పట్టిందుకండి పట్టదారి హింసతో కూడి ఉంటుంది ఆ పురుగుల్ని వాళ్ళు చంపి ఆ దారం తీసి తయారు చేస్తారు ఈ పట్టు మనకు పట్టేందుకు తర్వాత వంద రూపాయలు పెట్టి ధోతి కొనుక్కుంటే కాతన్ ధ్యోతి దాంతో రోజు గడిచిపోతూ ఉండగా వెయ్యి రూపాయలు పెట్టి పట్టు ధోతి కొనమని ఎవరు చెప్పాడు నేను దిమాగ్ హై అని అని అలా పరిశీలించాలి అది నేను అలా పరిశీలించాననుకోండి అంటే అర్థమేమిటి ఆ రజోగుణముతోటి కామన్ అంటే రజోగుణం రజోగుణంతో తాదాత్మ్యము చెందలేదు అని అర్థం అలా కాకుండా నేను పట్టు కట్టేసుకుంటే మిగతా స్వాముల కంటే నేను గొప్ప స్వామి అయిపోతాను అని వీడు అనుకున్నాడు అనుకోండి దాని పేరేమిటి మిథ్యాజ్ఞానం మిథ్యాజ్ఞానం ఎలా ఉంటుందో చెప్తున్నా మీద నేను పురాణం చెప్తున్నాను అనుకుంటున్నారు లేదంటే బుర్రలో వచ్చినటువంటి ఏదో తలా తోక లేకుండా ఏదో చెప్తున్నానని అనుకుంటున్నారా డోంట్ థింక్ లైక్గా ఎవ్రీ వర్డ్ ఐఎమ్ ఎక్స్ప్లెయిన్ టు యూ ఇన్ ఎ వెరీ ప్రాక్టికల్ వే ఇక మిథ్యాజ్ఞానం అనేది మోహం తమోగుణ సందర్భంలో మిథ్యాజ్ఞానం ఎలా ఉంటుందంటే ఎన్ని ఈ పశువుని దేవుడికి సమర్పిస్తే అంటే దాన్ని తల నరికేసి ఇలా ఇలా అంటాం దేవుడికి సమర్పించడం అంటే ఏమి సమర్పిస్తారు ఇలా ఇలా అంటాం శ్రీరామకృష్ణ గారు ఒక కథ చెప్పారు ఒక పూజ చేసి అనేక కోళ్ళని బలిస్తూ ఉండేవాడు నేను చెప్పాను నీకస కోళ్ళని బలిస్తూ ఉండేవాడు క్రమంగా ఈయన పెద్దవాడైపోయాడు కోళ్ళని బలివ్వడానికి ఏమండీ మంచిగా దేవుడికి కోళ్ళు బడి ఇవ్వడం తగ్గించేసారి నేను కనపట్టం లేదా పళ్ళు లేవని అని చెప్పాడు అంతేకా దిక్తాన చూడు నా మోరు చూడు పళ్ళు ఊడిపోయా ఇంత కోళ్ళు లేవటండి ఎవరకల్ బాట